మీ చిట్టేందుకు తెలుసుకొని మీ చుట్టూ విడిచేటువంటి అనుభవ జ్ఞానాన్ని అక్కడ జోడించి మీ చుట్టూ విడిపించగలిగితే అప్పుడు నేను పరిపూర్ణుడు అంతవరకు పూర్ణుడే కానీ పరిపూర్ణ స్వామి చెప్తారు మాట పూర్ణత్వం వచ్చింది పరిపూర్ణత్వం రావద్దు పరిపూర్ణత్వం అంటే ఏంటి రామకృష్ణ పరమాంస పూర్ణుడే వివేకానందుని కూడా పూర్ణుడు చేశాక అప్పుడు రామకృష్ణ పరమాంస పరిపూర్ణుడయ్యాడు అని చెప్పాను గురువరంగానే అట్లా శిష్యులు సహకరిస్తే గురువు పరిపూర్ణుడు అవుతుంది సహనాభవత్తు సహనౌ భునక్తు అన్నప్పుడు గురువుకి శిష్యుడికి అనుభవం కావాలంటే శిష్యులకు పూర్ణానుభవం రావాలి గురువుకి పరిపూర్ణానుభవం రావాలి అట్లా అద్భుతానికి ఇద్దరికీ కావాలండి సహనవుణు కాబట్టి మీరు గురుకృపకి గురుదక్షిణగా ఏమిస్తారంటే మీరు అను పూర్ణం చేయాలి అప్పుడు మీరు పరిపూర్ణం రావాలి అప్పుడు గురువు సంతోషిస్తారు మిమ్మల్ని మీకు పూర్ణస్థితికి తీసుకొస్తున్నామంటే మా స్వార్థం ఏమో పరిపూర్ణంగా కావాలి అదే చెప్పారు విజయసాద్ గారు అక్కడ మీటింగ్లో చెప్పారు ఆయన పరిపాలించే మా ఇళ్ళకి మా ఇంతలో ఉన్నానే అవర్స్ త్రీ అవర్స్ బోధించేవాడు ఒకళ్ళున్నా వచ్చి కూర్చుని రెండు గంటలు బోధించేవాడు అట్లా మా ఊళ్ళో నలుగురు ఐదు ఇళ్ళకి వెళ్ళి ప్రతిరోజు ఎక్కడ ఉన్నా ధన్యమే ఇంకా విజయసాయి గారు క్యాసెట్ లో పూర్ణానికి పరిపూర్ణానికి పరబ్రహ్మానికి తేడా విషయంగా తెలిస్తే ఎట్లా అనేక మంది శిష్యుల యొక్క అనుభవాలు చిక్కుల్ని దాటించడం ద్వారా నేను పరిపూర్ణత నాకున్న చిప్పు చిన్నపాటిని నేను దాటి పూర్ణుడు అయిపోయాను తీరికైనా అయి ఉండొచ్చు కానీ మీకు చిక్కు నాకు మళ్ళీ పడిపోతానా పడిపోకుండా ఉండాలంటే అటు నాకు తెలియని చిక్కులు ఇది పది మందిలో పది రకాల చెప్పగలిగినప్పుడు నేను పరిపూర్ణ లేకపోతే మరో పరిజ్ఞానక్క అంతేగా మీ అనుభవాలు నాకు రావాలంటే ఇంకో పద్ధతా నా సంస్కారాలు ఉంటే వస్తాయి లేకపోతే ఎక్కడి నుంచి వస్తా లేవనుకో అప్పుడు నాకు పరిపూర్ణం అనేది నాకు ఎన్నమావే అవుతుంది మీరుండబట్టి పని అవుతుంది శిష్యులు దొరకటం కూడా శిష్యులు నరకడం కాదు ఆ ముందు నేను మీతో మమేతో అవ్వాలి మీరు మీకు నాతో మమేకం చేతవు చేతగా పోదు నాకా నేను ముందు మీ అందరితో మమే నాకు ఖండాకార వృత్తి అఖండాకార వృత్తిగా మారితేనే నాకు పరిపూర్ణత్వం వస్తుంది నేను అవి కూడా చూసుకోవాల్సిందే యాక్షన్ ఉంటేనే రియాక్షన్ ఉంటుంది ఎందుకు ఆకర్షించబడుతున్నారు నేను మిమ్మల్ని అందరినీ నాలో అఖండంగా పెట్టుకున్నాను కాబట్టి మీకు నా ఎడలో మీకు ఆక్సీ లాగా కలుగుతుందా ఒకప్పుడు నాకు జాతగా తరపునే మీరు వెంబడించిన సరికి నాకు మీ మీ ఎడలా కలగడంతో నేను వ్యాపించాను మీ వల్ల నేను నా వల్ల మీరు కూడా తయారవుతుంది ఉపయోగ ఎవరికి ఎవరు ఏమి చేయట్లే అందుకే డివైన్ థీమ్ జరుగుతుంది అందరూ దీంట్లో లాభం ందుత రావటం కూర్చోటం ఒక చోట అనుసంధానం చేసుకోవడం విషయం చర్చించడం సత్సాంగత్యం దొరుకుతుంది అది అవసరం అటువంటి సత్సాంగత్యం వల్లనే మోహము వెళ్ళిపోతుంది అసత్ పదార్థం నుంచి నిస్సంగం అవుతుంది సత్సంగత్య నిస్సంగతం సత్పదార్థంతో సంగత్వం చెందినప్పుడు అసత్ పదార్థం నుంచి అది నిస్సంగం రస పదార్థానికి విడుదలైనప్పుడు ఇంకా దేన్ని నువ్వు మోహించాల్సిందే నిర్మోహం మోహం లేదు ఉన్నప్పుడే బుద్ధి అటు ఇటు నిర్ణయం చెప్తుంది అసలు మోహమే లేనప్పుడు బుద్ధిని యొక్క నిర్ణయం చేయాల్సి అని నిర్మోహత్వమే నిశ్చలతత్వం బుద్ధినిచ్చలమైతే ప్రజ్ఞానం బ్రహ్మది నిశ్చలతత్వమే జీవనశా అంతేనా బుద్ధినిచ్చలమైతే ప్రజ్ఞానం బ్రహ్మో ఎన్నో లైన్లో చెప్తున్నా అసలు ఇంకో లైన్లో చెప్పి ఇంకో లైన్లో చెప్పు ఇవ్వాలి ఈ లైన్లో చెప్పి సత్సంగంలో లేకపోతే బోర్డు కొత్త లైన్లో వస్తాయి షార్ట్ కట్ వస్తుంది విషయంగా తెలుస్తుంది ఇక అక్కడికి మనం కష్టపడుతుంది సాధన చేస్తుంది సాధన రెండు పడిపోతుంటే లేచేటువంటిది నివృత్తి సాధన అందుకునేది శ్రవణమన నిధి సాధన ఏక కారణం రెండు సమాంతరంగా లక్ష్యాన్ని పెట్టుకుంటూ ఉండాలి లక్ష్యానికి అడ్డం కానీ తొలగించుకోవాలి తొలగించుకునేదంతా నివృత్తి లక్ష్యాన్ని సాధించేదంతా అనుష్ఠానం ఉపాసన న్యాసము యోగము అవసరమైన దాన్ని యోగిస్తూ ఉండాలి అనవసరమైన దాన్ని అది తొలగించుకుంటే ఇది ఇది అయితే అందుకు సమాంతలుగా చెయ్యాలి పార్ల చెయ్యాలి ఈ మధ్యలో ఉపరిత కలుగుతాయి ఉపరిత కలిగినప్పుడు పూర్తిగా పోకపోయినా దీన్ని అందుకుంటూ నేను అందుకున్న మళ్ళీ ఈ సామర్థ్యంతో దాన్ని తొలగించ సామర్థ్యం లేకుండా అది పోదు కొంత దూరం మాత్రం పోతుంది కొంత దూరం నువ్వే పోకూడదు మరికొంత దూరం గురుదేవ అడుగు పడిపోయినప్పుడు మళ్ళీ పోకూడదు అసలు నిజంగా ఎప్పుడు పోతుంది అంటే లక్ష్యం సిద్ధిస్తున్న కొద్దీ క్రమక్రమంగా అప్పుడు పోతుంది నిజంగా అప్పుడు అప్పుడు పోయిది వాసనాక్షయంగా పోతుంది అంతకుముందు నిగ్రహించిపోయింది తత్వం నిజంగా పోతుంది ఇంకా వాసన ఉంది ఇవ్వాళ్ళు తప్పుకుంది కానీ రోజు అదే తత్వానుసంధానంగా నిజంగా పోతుంది ఉన్నదేగా మిగతా ఏది లేదు కారణంగా అది ఉన్నదిగా ఉంటుందిగా ఉన్నదే కదా అన్నప్పుడు ఏంటంటే తాత్కాలికంగా పోతుంది దగ్గర ఇందరూ లేదు కదా అనేది గట్టిగా బుద్ధిలో నిర్ణయం అయినప్పుడు నిజంగా పోతుంది నిజంగా పోయినప్పుడే వాసనాక్ష సాధనలో పోగొట్టుకుంటే కారణం నశిస్తుంది కారణం చిక్కదు కార్యరూపంలో సాధన చేస్తే కారణం నశిస్తాయి కారణాన్ని నేరుగా తీసేయాలంటే నీ చెక్క అవ్యం వాసనాక్షయ అభ్యాసం కష్టం వైరాగ్యం ద్వారానే వాసనాక్షయం వైరాగ్యం పండి కార్యరూపంలో చేస్తాం భోగాలు ఎదురు వస్తాయి తో అప్పుడు కారణం నశిస్తాయి వాసనాక్షయం ఒకడికి కార్యరూపంలో ఏ ప్రలోభాలు లేవు వైరాగ్యం అభ్యసించడానికి ఏదీ లేదు వాడి కాలంలో విశ్వామిత్రుడు అదే చేశాను మొత్తం వదిలేసుకున్నాను వాసనల రూపంలో ఉంది అక్కడ వాడి కనబట్టాల తపస్సు చేస్తున్నాడు ఎంత చేసినా ఆ తపస్సు ఫలించట్లా మరమ్మర్షి అవ్వట్లేదు రాజెట్స్ కానీ వండిపోతున్నారు ఇప్పుడు మేనకు వచ్చింది మేనకెందుకు వచ్చింది సహాయం చేయటానికి ఆ కారణ రూపంలో ఉంది కార్యరూపంలోకి వచ్చింది కార్యరూపంలో వైరాగ్యంలో ఫెయిల్ అయ్యింది అప్పుడు బయటపడే బయటపడ్డాకే సాధన చేశారు సాధన చేసిన తర్వాత రెండోసారి ఇక మేనకు బదులు రెండ్ర వచ్చినా ఎవరొచ్చినా చెల్లించకుండా ఉండగలిగారు ఇప్పుడు కారణాన్ని ఎలా పోగొట్టుకున్నాడు కారణాలు ఉంది కూడా వాడికే తెలియలే వాడికి తెలియకుండా వెయ్యి తపస్సు చేసినా ఒకరోజు లేకపోతే మే మేనకి చెడగొట్లా తపస్సు ఇంకో వెయ్యి వేసినా రాదు వాడి మీద జాలి పుట్టి కారణరూపం ఉంది కార్యరూపాదమైంది వైరాగ్యంలో ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయ్యాడు కాబట్టి అప్పుడు మళ్ళీ చూసుకున్నాడు దాన్ని మళ్ళీ చూసుకుంటే కార్యరూపంలో చూసుకుంది కార్యరూపంలో నశంపజేసుకుంది దొరికి దొరికిన దాన్ని ఏదైనా చిత్త కొడతాయి దొరకంది దాన్ని దొరికిన దాన్ని చిత్త కొడితే అక్కడ వాసనాక్ష కారణం నశించాయి కారణం నశించిన తర్వాత మళ్ళీ రంగొచ్చాయి ఇప్పుడు మీకే ఉంటే రజకున్న వాళ్ళు ఎవరిపోయితే సహాయం చేశాడు కదా వాసనగా ఉన్నది నీకు కనబడని దొంగ దాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటు అది కార్యరూపంలోకి వస్తే కనబడే దొంగ ఇక్కడ అప్పుడు అప్పుడు పోగొడితే అప్పుడు ఆ దొంగ మీద చేసే వ్యవహారంలో నువ్వు అది ఉంటే వాసన క్షయం అక్కడ నువ్వు నిచ్చలంగా ఉండగలిగితే అప్పుడు ఆ పర్టికులర్ సంబంధించిన వాసన క్షయ ఇంకొక వాసన మళ్ళీ వస్తుంది రజోగుణం వచ్చింది అక్కడ రజాగుణం రాగానే రామనిచ్చిపా మన బయటకొని పోయినట్టు మళ్ళీ కూర్చున్నప్పుడు నువ్వు పాడకూడతావా నాకు తెలిసలే బాపా మిగిలి అయ్యాడు కానీ రజాగుణం రజగుడం కానీ మళ్ళీ తపస్సు చేసాడు తపస్సులో కొంచెం సిద్ధులు వస్తాయి ఆ సిద్ధుల్లో త్రిశకుడు స్వర్గం తయారు చేసేది మళ్ళీ పాతం అయ్యాడు ఏ సిద్ధులు వస్తాయి దాని జోలిపోబాక అప్పుడు మూడవసారి అయ్యింది మీకు కూడా సిద్ధులు వచ్చినప్పుడు పట్టించుకో పట్టిస్తాను మన చెప్తున్నాడు ఇప్పుడు మనకి భారీగా గురువులు ఫస్ట్ పిల్లలు మీరు అన్నారు కదా సిద్ధులు వాడుకోకూడదు విశ్వామిత్రుని మూడు కథలు పెట్టుకోండి అంటే మేరక లోపడ్డాడు మళ్ళీ రంభ లోపడలేదు పాపడ్డాడు మళ్ళీ రజగుణం మళ్ళీ మళ్ళీ త్రిశంకుడు సిద్ధులు వాడాడు మళ్ళీ పోయింది మూడు సార్లు తపస్సు చేస్తే అందుకని మనకి శత్రువు ఎవరు లేరు ఏదో ఒక రూపంగా అతనే గురుపంగా వచ్చి నిన్ను పరిష్ చేస్తున్నాడని అందుకోకలేదు ఎక్కడికెక్కడ సంస్కారాలు అద్వైతం కథ రూపంలో చదివితే బాగా పడుతుంది సుబ్బారావు గురుగారు చెప్తారు దానికి ఒక దృష్టాంతం ఒక కథ చెప్తే అది పడుతుంటుంది ఆ కథను బట్టి విషయం ఇవాళ కొంత క్లారిటీ ఉంది ఇదే కథ ఇంకోసారి ఇంకోసారి ఉన్నప్పుడు మీ లోపలి క్లారిటీ పెరుగుతుంది సాధనను బట్టి అప్లై కూడా చేస్తారు ఆ స్థితికి ఈ కథ ఏంటంటే అప్పుడు రాకపోయినా రానప్పుడు కథగా విన్నాము మీరు ఒక సాధనలో ఒక స్థితి వస్తే అమ్మా చక్కగా నిజ జీవితంలో అప్లై చేసుకుంటే వెంటనే పడిన తర్వాత తెలుస్తుంది కదా ఒక్కోసారి పడకుండానే ముందు జారు అట్లా నాలుగైదు సార్లు పడిన తర్వాత అప్పుడు సార్లు ఇది మేల్కుంటారు సహాయకారుండే సహాయకారులే కదా నమస్కారం సహాయకారులందరికీ నమస్కారం అని చె వ్యతిరేకంగా కాదు ఎట్లయితే వీళ్ళు గురుగారు పట్టుకొని అది తిరిగాడో ఒక స్థానం పెట్టుకొని మేము అక్కడ ఉండేసి ఈ లోక కళ్యాణం కోసం చాలా సేవ చేయాలనే లెక్కలు వాటి పట్టుకుంటున్నారు ఆయన అది అవుతుందో లేదో తెలియదు కానీ అది చేయాలంటే మళ్ళీ రజోగుణం కావాలి రజోగుణం ఉన్నప్పుడు దాటలేదు ఏంటంటే ఒక స్థానం అది పెట్టుకోకుండా గురువు శిష్యుడు ఎక్కడొక్కడ కలిసి చెప్పుకుంటూ స్థానం పెట్టుకుంటే సంప్రదాయం సంప్రదాయం సంప్రదాయం నిర్వహించాలంటే ఖర్చు అది వచ్చిన వాళ్ళకే చదువుతాం యోగ్యత లేని వాళ్ళంత వాళ్ళు వచ్చేసి నీ ఆశయాలు తప్ప ఒక మంచి ఉద్దేశంతో పెడతామంటే ఆశ్రమం అదనంతరం వచ్చేవాడికి అక్కడ అందుకని మనం ఉన్నంత వరకు లేదు ఉన్నవాళ్ళకి చెప్పుకుంటూ జన్మ అయిపోతే మళ్ళీ ఇంకెక్కడో ఎక్కడో మీ సుకృతాన్ని బట్టి కొడతారు ఎందుకు స్థానం అవసరమా పెట్టుకుంటే అది బంధమేగా తప్పి అది సైంటిఫిక్ గా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు అలాంటి వాళ్ళకి అందరికీ ఆఫ్లాగా పెట్టాలంటారు రీసెర్చ్ సెంటర్ లాగా అది సిక్స్ ఇయర్స్ ముందు పడిందంటే మా పిల్లలకి ఉన్న బాబు ఏమో వచ్చేమని గొడవ గొడవ పెడుతుంటే ఎందుకు అర్థం అయ్యేది కాదు మా చిన్నపాయనేమో ఇక్కడే ఉండిపోతావా అంట అంటే ఈ సెట్టింగ్ అంతా నాకు అనమాట ఫుట్బాల్ ఆడేస్తున్నారు మా బ్యాడ్మింటేస్తున్నారు ఒక మనిషి అపరిచిలాగ లోపల ఉండిపోయి స్ట్రాంగ్ అయిపోవడం వల్ల అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి నన్ను వదిలేయటం అలా వదిలేయటం ఇష్టం లేదా సో నన్ను సెట్ చేయడానికి పిల్లలు ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని పిలవట్లేదా నేను వద్దగా చిన్న కో ఎప్పుడు చూసినా చాక్లెట్ బిస్కెట్ మాట్లాడుతుంటానో కామె సరే నేను ఇందులోనే ఉన్నాను కదా చేస్తానైతే అక్కడ కలిసే కదా వర్క్ ఏదైనా ఇప్పుడు సాధన లో తర్వాత నేను తీసుకుంటాను అంటే ఇది ఎందుకు ఇదే ఉంచనా ఇలా ఇప్పుడు ఎస్ అని వరకు నేను ఆగుతున్నాను నువ్వు ఎస్ట్ చెప్పేస్తావా రెండు రోజులు మా మొహం వైపు అలా చూసుకోరు ఎప్పుడు ఎస్ట్ చెప్పేస్తా వెళ్ళిపోవడం చలించకుండా ఉండడానికి మాది తెలుస్తూ నా ఫేస్ వైపు చూసి నువ్వు ఎస్ట్ చెప్పినట్టు నాకేం అంటే భారీ అనుభూతిని వెళ్ళినట్టు మళ్ళీ అక్కడ నేనేమో చెప్పదు నేనే అంటే నేను చేసిన సర్వీసమ్మ నేను కావాలని ఆపుకుంటూ వచ్చాను ఎందుకంటే అది రజోగుణమా మన వాసన తెలుసుకోవటానికి అన్ని ఆపేసి వస్తూ ఉన్నాను అసలు మీ మాగ్ నాకు వైద్యాల పెట్టాలని పిచ్చా ఏంటో తెలీదు విపరీతంగా ఇదో ఒక వాసన ఇది కూడా అన్ని వీళ్ళతో అంటూ ఉండేదాన్ని మీరు చెయ్యండి కానీ నేను ఇప్పుడు కాదు చేస్తున్నాను చెప్పి బలవంతంగా ఆపుకోవటం అనమాట అది సహజమైపోవాలి తర్వాత జరిగితే జరుగుతుంది ఎలా జరిగినా పర్వాలేదు సో ఆ ప్రయత్నం నేను చేస్తున్నప్పుడు తను అలా వెళ్ళడం అంటే చాలా వర్క్ చేశారు ఒకే పని చేస్తున్నారు అయిపోయి మేము జ్ఞాపకం లోపల రీసెర్చ్ సాధన తన వరకు చూడదు తన కొంతమందిని తనలాగా లాక్కొచ్చేది కూడా ఉంటుంది కొద్దిగా లీడర్షిప్ కూడా ఉంది సాధన నాకు కావాల్సింది ఏంటంటే లీడర్షిప్ ఉన్న వాళ్ళు కావాలి విద్యావ్యాప్తి ఫస్ట్ తన ఉద్ధరించుకునే కాకపోతే ఆ లీడర్షిప్ లో బాగ పౌర్ణం పెట్టాలనుకున్నాం ఇంకొక వాసన అది రాణామం ఒకసారి పెట్టావు నాకు ఎందుకు మాత్రం అంతే అది ఇక్కడ ప్రభావం వచ్చేసి బట్ ఇక్కడ పెట్ట ఇంకోట ఆ ప్రభావాన్ని ఇంకో తోట విస్తరిండి సార్ దీంట్లో ఒక నలుగురైనా కొత్త వాళ్ళు వస్తుంటారుగా అది ప్రయోజనం రాళ్ళు నీకు శిష్యులు అవుతారు శిష్యులు అంటే ఏం లేదు నువ్వు చెప్పేదాన్ని వాళ్ళు వినేవాళ్ళు కాశేపు నువ్వు చెప్తూనే ఉంటావు నీకంటే దాటిపోతాడు అందుకని గురువు అనేది ఏం లేదు ఇక్కడ వాళ్ళు ఎంత తహతో ఉన్నారో దాడి దొరకలా దొరికిందనుకో వాళ్ళ దాన్ని బట్టి నీకు పదేళ్ళు పట్టింది వాళ్ళకి రెండేళ్ళు కొడదు ఇరవైకి వెళ్ళినప్పుడు అండి మా ధ్యానం అది ఏమీ తెలియదు నేను మామూలుగా తనకు ఏదో సర్వెస్ చేయాలని అనిపించడం లోపలి గురువుగా కట్టించి రాలేదేంటి అని పిలిచినట్టుగా ఎక్కడ కనిపించడంతో తను అక్కడికి వెళ్ళమైంది అడిగితే నేను వెళ్ళమని చెప్పడం అయింది నేను ఇంకేం ఆలోచించుకున్నాలో చెప్పేసా అంటే తర్వాత సెవెంటీన్ మంత్స్ అక్కడ వర్క్ ఫస్ట్ వెళ్ళి అండి నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట వైజాగ్లో ఉండేదాన్ని కదా నేను తాను అక్కడ వెళ్ళలేదు ఒక సెంటర్ పిల్లర్ని ఫస్ట్ స్కూల్కి జాయిన్ చేస్తే తల్లి అదే సరే ఆటో ఎక్కుతున్నాడా లేదా వస్తున్నాడా లేదా అని ఎదురు చూసినట్టుగా ఉంటుంది చదండి వచ్చే వరకు అలాగే నేను తన వర్క్ పూర్తి చేసుకొని మళ్ళీ సాయంత్రం నాకు ఫోన్ చేసి ఆ రోజు జరిగింది చెప్తా ఉండేవాడు రోజంతా అలా ఎదురు చూసినట్టు ఉండేది నాకు తర్వాత మూడు నెలలు నిద్రపోయాను అండి ఇట్లా ఎవరు లేరు నిద్రపోతూ ఉండేదండి వేసి కొండ నిద్రపోవటమే ఎందుకలా తెలియదు నాకు అసలు తెలీదు అది నిద్రపోతున్నాను కూడా తెలీదు కోళ్ల తర్వాత రాయ ఫోన్ చేశారు ఏదో వర్క్ గురించి ఏదో మాట్లాడుతుంటే నేను ఎవరు ఫోన్ వచ్చినా నేను బిజీగా ఉన్నాను అనేదాన్ని తర్వాత త్రీ మంత్స్ తర్వాత గుర్తించాను బిజీ బిజీ అందరితో చెప్తున్నానండి నేను ఏం చేశానని చూస్తే చెక్ చేస్తే ఒక్కడ చెయ్యారు అసలు ఇంటిదారి బయట అప్పుడు గమనిస్తే నిద్రపోతూ ఉన్నాను అది నాకు ఎలా అర్థమైందంటే అక్కడ అక్కడ వర్క్కి ఏదో సంథింగ్ జరుగుతుంది అన్నమాట ఇక్కడ నేను నిద్రపోతున్నాను కానీ తను తర్వాత వచ్చి అన్నారు నేను గ్రౌండ్ లో నడుస్తుంటే నేను ఒక్కడే నడుస్తాను కానీ నాతో మాట్లాడే వాళ్ళు ఇటువైపు చూస్తున్నారు ఇటువైపు చూస్తున్నారు నువ్వు ఒకవైపును బాబా ఒకవైపు నాతో ఉంటున్నట్టు అనిపిస్తుంది ఏంటో అని చెప్పారు అప్పుడు నాకు అయితే ఏదో సంథింగ్ జరుగుతుంది రాముడితో లక్ష్మణుడు అరణ్యవాసం ఉన్నప్పుడు లక్ష్మణుడు నిద్రపోకుండా రాముడి విషయంలో రక్షణ విషయంలో నిద్రాహారాలు మానేసి ఎట్లా ఉన్నాడో నీ భర్తనాట్యం పెట్టి ఊరి మన నిద్రపోయినాడు నువ్వు నిద్రపోయాడు అందుకని తను అక్కడ వాడు కూడా వదడానికి ఇష్టపడుతుంది నువ్వు వచ్చినప్పుడే వర్క్ అవుతుంది నువ్వు సంవత్సరం కాకపోతే మళ్ళీ వర్క్ ఆగుతుంది మళ్ళీ వచ్చిన రెండు నెలలుంటే అది చాలా ఫాస్ట్గా అవుతుంది అంటారు అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంక తర్వాత అండి నేను మళ్ళీ కట్ చేసుకున్నాను తన తనే డెవలప్ అయిపోయారు ఇంకా తెలుసుకున్నారు కదా ఇప్పుడు నా అవసరం ఉన్నదని నాకు మళ్ళీ భావన ద్వారా తన తన ఇండివిడ్యువల్ నాకు నేనే అనుకుని అనుకునే మొత్తం మళ్ళీ మామూలు అయిపోయింది ఎవరికి వాళ్ళే ఫస్ట్ ఆ జరిగినప్పుడే ఒక రోజు ఫోన్ చేసి ఏదో సమస్య ఏదో చెప్పారు చెప్పినప్పుడు తొమ్మిది సంవత్సరాల క్రితం అన్నమాట అప్పుడు నాకు అనిపిస్తుంది నేను చెప్తున్నాను బొమ్మ కుట్టామంటే ఏదో నేర్చుకోవటానికే కదా వస్తాము అంటే మా పతి సార్ ఎప్పుడు అదే చెప్తారు పాఠశాలనుకోండి నేను కూడా నేర్చుకోవడానికి వచ్చాను అంటూ ఉంటారు మనం నేర్చుకోవటానికి వచ్చాము మనకి ఏంటి చెప్తున్నారంటే గురువు గారు ఇక్కడ అమ్మద్దు నేనే భగవంతుని గుర్తించే వరకు కూడా మన సాధన జరుగుతూ ఉంటది సో పుట్టాలి కనుక ఖాళీగా కూర్చోం కదా ఏదో చెయ్యాలి కనుక మనం ఏదో చేస్తున్నాము మీరు అలాగే భావించండి పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ కాదు జరుగుతుంది పని కానీ నేను ఎప్పుడైతే భగవంతుడిగా నన్ను నేను గుర్తించుకుంటానో అన్నది చెప్తూ నాకు అంతవరకే చెప్పడం ఆ పరమాత్మ గురించి నాకు చెప్పడం రాదు నాకు చెప్పడం వచ్చని చెప్పానండి చెప్పేసి చెప్పేసి కోర్ లోపల చాలా అలజడిగా ఉంది నాకు ఏం ఏదో తప్పు మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అప్పుడు రమణ మహర్షి నా చేతికి వచ్చింది రాత్రి పదకొండు అయింది ఆ టైంలో చదవచ్చు కానీ నా బాడీ ఎందుకు అది తీసింది గుడ్ అందులో పేస్ తి అయితే ఆయన చెప్తున్నారు అనమాట ఆశ్రమంలో ఉన్నవారికి ఏమని చెప్తున్నాడు జీవుడిలో ఉన్నది గురువులో ఉన్నది ఆ భగవంతుడు అనుకున్నది మూడు ఒకటేనని తెలుసుకోవటమే తత్వము అని ఆ రెండు సెంటెన్స్లు నా దృష్టికి పడేటట్టుగా చేసాడు అనమాట ఆ లోపల ఉన్న మాస్టర్ అప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చి నాకు నేను ఏం చెప్పాను పరమాత్మ గురించి నాకు తెలియదు లోపలున్న ఆత్మ భగవంతుడిగా గుర్తించుకోవడానికి మనం వచ్చామని చెప్తాం కదా అంటే విడదీసినట్టుగా చెప్పా అక్కడ నాకు అర్థం కాదు వెంటనే కరెక్షన్ వెంటనే అక్కడ ఒకటేనని చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఆ పుస్తకం ఏ వంద సార్లు చదివినా నేను తీయగలను ఆ సెంటెన్స్ కోసం అంత పెద్ద పుస్తకంలో లోపల ఉన్నవాడు ఆడే కనుక తీసింది వాడే నాకు చూపించింది వాడే ఆ చదివింది వాడే తగినటువంటి స్ఫురణ్ ఆ స్ఫురణు లేకపోతే చదవాలని ఆ పుస్తకం తీసుకొని ద్వారా రావచ్చు ఓ బొలవాడు ఓ పిల్లవాడు ఏదో వాడి వాడి ఆటల్లో ఉన్న మాట నీకు ఇక్కడ పనికొచ్చే మాట కావచ్చు అక్కడ సత్సంగం వల్ల మనలో పోగడం వాసనలు ఏమన్నా అంటే వెంటనే ఇది అయిపోతుంది సత్సంగం జరిగిన ఒకటి రెండు చాలా దగ్గర చాలా కాకి ఇలాంటి పెద్ద పెద్ద సత్సంగాలు జరిగినప్పుడు ఇదివరకు రామచంద్ర రామేశ్వర కూడా అక్కడ లోపలన్న మాస్టర్ని పట్టుకోవటం కష్టం చేస్తూ ప్రత్యక్ష గురువు స్ఫూర్తిని అందించినప్పుడు గురువు మీలో వ్యాపించినప్పుడు మీరు శ్రద్ధగా శరణాగతిగా మీరు ఫాలో అవుతున్నప్పుడు కొంచెం విషయం చాలా తేలికున్నట్టుగా తేలి శ్వాస మీద శాస్త్రం ఉన్నప్పుడు లోపల ఉన్న మాస్టర్ని పుష్స్ఫురణి ప్రత్యక్ష అభ్యాస దశలో గురువు ఎదురుగా వచ్చేసరికి ఆ ప్రభావం గబాగబా అండి రాత్రి అన్నారు కదండి కోరిక ఉండిపోయింది అది మళ్ళీ జన్మ వచ్చి మళ్ళీ అది తీర్చుకోవడం అని అంటారు కదా ఇంత అన్నీ తెలిసిన తర్వాత కొన్ని ఈ అవసరం లేదు నాకు ఇవన్నీ పోవాలి అనుకుంటే ఏం చెయ్యాలండి వదులుకున్నావు కమ్మా నీకెందుకు వదిలేసీ కోటి రూపాయలు పోతే దుఃఖపడకుండా పోతే పోయిన ఇంకా కోరికలు చేయించు నేను కొన్ని ఎప్పుడెప్పుడయో కూడా బయటికి వచ్చేసి కల రూపంలో కూడా ఇప్పుడు పోతాయి బాగా పేరు పోయి పేరుపోయి ఎప్పుడు నుంచో ఉన్నాయి కూడా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఇలాంటి గురువుల యొక్క సత్సంగం కానీ ఆ రోజుతో కలరూపంలో కానీ ఇంకో రూపంలో కానీ ఆ రోజుతో అయిపోతాయి అందుకని చాలా ప్రభావం బాగా చూపిస్తుంది వచ్చే నష్టాన్ని గుర్తుపెట్టుకోకు పోతే పోయిందని కూడా అనకు నువ్వు అడిగిన ప్రశ్న ఏదే జవాదు త్యాగం చేశాను అనేటువంటి త్యాగం చేశాను అనేటువంటి భావన త్యాగం వేరు పరిచయా త్యాగం చేశాననే జ్ఞాపకం ఉంటే అది త్యాగం త్యాగం చేశాననే జ్ఞాపకం కూడా లేకుండా పోతే అది బయలుదేరు ఎందుకంటే కాదు కొందరికి అయినా కొందరు చాలు మాకు కూడా అవ్వాలి ఆరోజు